ీ్యో నమ హరి ఓ గణానా గణపతి జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతుదనంధిపత సశివసా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మిమ్మల్ని కొద్ది మాసముల వ్యవధానం తర్వాత మళ్ళీ చూడడం నేను మహాభాగ్యంగా పరిగణిస్తున్నాను శివారం ఆశ్రమానికి మళ్ళీ రావడం క్లాసెస్ కొనసాగించడం ఇది ఒక గొప్ప పుణ్యమని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉంటాను మీరందరూ మళ్ళీ భగవద్గీత క్లాసుకి గుర్తుపెట్టుకుని ఐదు నెలల క్రితం నేను చేసిన ప్రకటన ఆ అనౌన్స్మెంట్ గుర్తుపెట్టుకుని మీరు రావడం మళ్ళీ మీకు మీకెవరూ గుర్తు చేయలేదు మీరంతటా మీరే గుర్తుపెట్టుకుని వచ్చారు దాన్ని బట్టి కూడా మీకు అధ్యాత్మ విద్య ప్రీతి స్పష్టమవుతుంది ఆ ప్రీతి అధ్యాత్మ విద్య నుండే అనురాగము ఎంతయూ మెచ్చదగినది శ్రీకృష్ణ భగవాను అన్నాడు అధ్యాత్మ విద్యా విద్యా దశమాధ్యాయనం కృషం విద్యలు చాలా విద్యలు ఉన్నాయి లోకంలో ఈ విద్యలన్నింటిలో అధ్యాత్మ విద్య శ్రేష్టమైనది ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారము శ్రేష్టమైనది అని భగవాను అంటారు లోకం లోకము యొక్క పోకడ కొంచెం దీనికి భిన్నంగా ఉంటుంది కొంచెము కావచ్చు చాలా భిన్నంగా కూడా ఉండొచ్చు లోకంలో పౌరాణికమైన ప్రసంగాలకి కథా కథా కార్యక్రమాలకి తర్వాత డ్యాన్స్ మ్యూజిక్ మొదలైనటువంటి కార్యక్రమాలకి చాలా ఎక్కువ ప్రియ లోకప్రియత ఉంటుంది జనులు అటువంటి కార్యక్రమాలను ఇష్టపడతారు తర్వాత ఏదైనా పెద్ద పూజా కార్యక్రమాలు దేవాలయాలు ఉత్సవాలు మానాసంఖ్య ఏముగు మీద ఉదేగింపు ఇలాంటివి ఏమైనా మరింత ఉత్సాహంగా జనులు దానికి చాలా ముందుకు ఇవేమీ లేకుండా కేవలము ఆత్మస్వరూప విచారము అనేప్పటికీ దాని మీద శ్రద్ధ కలిగే జనుల యొక్క సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది అంతేకాకుండా లోకంలో అనేక పీఠాలు మఠాలు ఆలయాలు ఆశ్రమాలు ఉన్నప్పటికీ అధ్యాత్మ విద్యను నిక్కచ్చిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఆ భాష్యాధులను శంకర భాష్యాదులను ఆలంబనంగా చేసుకుని కేవలము అధ్యాత్మ విద్యకు కట్టుబడిపోయి ఉన్నటువంటి సందర్భాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి అటువంటి అరుదైన సన్నివేశంలో భాగంగా మనం ఇక్కడ సమావేశమైనాం ఈ సమావేశాన్ని చూసి ఏదో ముక్కోటి ఏకాదశి పూజకు వీళ్ళందరూ పోగోయారేమో అని ఎవళ్ళైనా బయట వాళ్ళు అడ్డుకునే అవకాశం కానీ వాస్తవానికి ముక్కోట ఏకాదశి అన్నది యాదృచ్ఛికం మనం పదకొండు జనవరి క్లాస్ ఉంటుందని అనౌన్స్ చేసినప్పుడు ముక్కోటి ఏకాదశి అనే దృష్టి లేకుండా కేవలం శనివారం అవడమే నేను ప్రత్యేకత యాదృచ్ఛికం ముక్కోటి ఏకాదశి కాబట్టి మీకందరికీ ముక్కోట ఏకాదశి శుభ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షము ఉంటుంది అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి వైకుంఠము అంటే ఎక్కడో పైన చాలా పైన ఉంటుంది అని అలా చెప్తారు పురాణిజ్యాగ్రశి అని అదొకటి ఉంది మరి ఊరికే ప్రిలిమినరీస్ లెవెల్లో అలా చెప్తారు చిన్నపిల్లలకి చంద్రుణ్ణి చూపించి అన్నపుడ తినిపించిన సందర్భంలాగా ఉరికే అలా చెప్తారు అసలైన వైకుంఠము మానవుని యొక్క బుద్ధి బుద్ధియే వైపు సో ఉపనిషత్తుల్లో అక్కడ పరమ పరమే వ్యోమం ఆ పరమాకాశం చిరాకాశం గుహాయాం నిహితీయ ఇత్యాది ఉపనిషత్తుల్లో చెప్తారు కదా గుహ హృదయ గుహ ఎందు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు సత్యం జ్ఞానమంతం బ్రహ్మ ఇది పరమేశ్వరుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యో మనం ఎవడైతే ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటాడో ఎక్కడున్నాడు ఆ పరమేశ్వరుడు అవి వైకుంఠంలో ఉన్నాడు వైకుంఠం ఎక్కడున్నది హృదయ గుహ ఆ చిదాకాశం ఏదైతే కలదో చిరాకాశము అంటే మళ్ళీ అక్కడింకో ఆకాశం ఏదో ఉంటుందనుకోదు ఆకాశము వంటిది ఆకాశం ఎలా ఉందో చూడండి ఎంత నిర్మలంగా ఉండుతుంది ఈ ఆకాశంలో ఈ భూలోకం ఉన్నది ఈ సమాజం ఉన్నది ఈ సమాజంలో అనేక ద్వంద్వాలు ఉన్నాయి మంచింది చెడుంది సుఖముంది దుఃఖముంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి కానీ ఆకాశములకు ఏది అంటుంది ఎంత నిర్మలంగా ఉందో చూడండి ఆకాశం ఆ అంత నిర్మలంగానూ మన హృదయంలో ఆత్మ చైతన్యం ఉంటుంది అసహ్యంగా మనస్సులో చెలరేగే తుఫానులన్నిటికీ అతీతంగా ఆ చైతన్యము అంటే ఎరుక నిలిచి ఉంటుంది సుఖదుఖాలన్నీ మనస్సుకే రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఎన్ని ద్వంద్వాలున్నాయో ఆ ద్వంద్వాలన్నీ మనస్సుకే ఉంటాయి మనస్సును ప్రకాశింపజేస్తూ మనస్సుకు సాక్షిగా ఉంటూ ఉండే ఆత్మ చైతన్యము కలదో ఈ ద్వంద్వలు ఏమీ ఉండనే ఉండవు అదిగో ఆత్మచైతన్యమే విష్ణు అదే విష్ణు ఆ హృదయాకాశము ఏ హృదయాకాశంలో మనకు మనము ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తామో సాక్షాత్కరించుకుంటామో ఆ హృదయాకాశమే వైకుంఠం ఆ వైకుంఠానికి ద్వారం ఏమిటో తెలుసినా మనస్సే ద్వారం మనస్సే ద్వారం ఈ మనస్సుని అంటే అక్కడ చెక్కలతోటి కట్టి అక్కడ పెద్ద పెద్ద గుడితులు పెట్టి ఏవో ద్వారం ఉంటుంది అనుకున్నాయి అలా ఫిజికల్గా ఓ ద్వారం ఉంటుందని అక్కడ ఒకడు కత్తి పట్టుకుని కాపలా ఉంటాడని కత్తి పట్టి కాపలా ఉంటే ఏమంటే గన్ను ఉంటే వాడిని డౌన్ చేసి వెళ్ళిపోవచ్చు ఒకళ్ళకి అలా కాదు ఇట్ నాట్ లైక్ దా కత్తి ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడంతా గన్నుల మీద వ్యవహారం సో ఇట్ ఈస్ నాట్ లైక్ దా కాబట్టి అలాగేదో పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి వాళ్ళ మీద కాలాలుతారు వాళ్ళని తోసుకునే ముందుకు వెళ్ళాలని అప్పుడు వైకుంఠంలోకి వెళ్ళాలి ఇట్ ఈజ్ నాట్ లైక్ అలా ఫిజికల్గా అనుకోకూడదు అలా వర్ణిస్తా దొరికే కవులు ఫిజికల్గా తీసుకోకూడదు ఆ ఫిజికల్ అంటే భౌతికంగా ఉన్నట్టు అనుకుంటుంది ఆ భౌతికంగా ఉండి ఒక ఆధ్యాత్మికమైన ఆంతరమైన అర్థం దాగి ఉంటుంది ఒకప్పుడు మరీ అంత దాగేనే ఉండదు స్పష్టంగా తెలుస్తూనే మీరు చూడగలిగితే ఇప్పుడు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలనుకున్న దారిలో తలుపులన్నీ మూసుకుపోయాయి అన్నాడు ఒక కవి అంటే అర్థమే అంటే అర్థమేంటి ఆయన ఏదో వెళ్దామని అక్కడ తలుపులు పెట్టారని అనే అర్థం కాదుగా ఆయన ఏదో తెలుసుకున్నాం అనుకుంటే ఆయనకి ఆటంకాలు కలిగాయి అర్థం ఇంకోసారి అన్నాడు ఓ కవి నేను వెళ్దాం అనుకుంటుండగానే తలుపులు బాగాలా తెరుచుకున్నాయి అన్నాడు అంటే అర్థం ఎవరో వెళ్ళకుండా తలుపులు తీశారని రైతు శరీర తలుపులు ఎంత తలుపులు ఉన్నాయా రెండు తలుపులు ఉన్నాయా నాలుగు ఉన్నాయా అలా మాట్లాడారని ఆ తలుపులు టేకి చెక్కతో చేశారా మధ్య చెక్కతో చేశారా అని మీరు అడిగారంటే మీకు ఆ రూపకము యొక్క తత్వము తెలియలేదని అర్థం ఆ మెటఫర్ మీకు తెలియలేదని అర్థం ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడం అనే మెటఫర్ అది ఆ మెటఫర్ కూడా అట్లేదే వైకుంఠము మన హృదయమే దానికి ద్వారము మనస్సు ఇంద్రియములు దేహము బాహ్యం వస్తువులు బాహ్య వస్తువులు మనల్ని పట్టుకుంటాయి ఆ వైకుంఠానికి చేరుకోలేకుండా పట్టుకుంటాం అది ఆ తరపు తెంచుకోవాలి అంటే మనకి హృదయం జెండా వైరాగ్యం ఉండాలి తర్వాత దేహం పట్టుకుంటుంది దేహాభిమానం ఉన్నట్లయితే వివేకం చేతుల దేహాభిమానాన్ని అధిగమించినట్లయితే ఆ ద్వారం తెలుసుకుంటుంది ఇంద్రియాలు అవన్నీ తమ తమ విషయముల వైపు ప్రసరిస్తూ కన్ను రూపం వైపు చెవి శబ్దం వైపు ప్రసరిస్తూ మనల్ని ఆత్మస్వరూపం నుంచి దూరంగా లాక్కుపోతూ ఉంటాయి ఆ విషయముల యొక్క ఆకర్షణ నుంచి బయటపడితే ఆ ద్వారాలు తెరుచుకున్నట్టు మనస్సు మనల్ని ద్వంద్వాల్లో నెట్టివేసి ద్వంద్వాల నుంచి బయటికి వెళ్లకుండగా ఆ సుఖ దుఃఖములు మొదలైన వాటికి కట్టి పారేస్తూ ఆ ద్వారం తెలుసుకుంటే అప్పుడు మీరు బుద్ధి అహంకారం ఈ ద్వారాలన్నిటినీ దాటుకుని ఎక్కడా అడ్డుపడిపోకుండా ఎక్కడా అతుక్కుపోకుండా ముందుకు సాగినట్లయితే అప్పుడు మీరక్కడ శ్రీ మహావిష్ణువు ఆత్మచైతన్య రూపంగా దర్శనమిస్తాడు ఇది వైకుంఠ ద్వారము తెలుసుకుంటా అంటే అదే సో ఈ ద్వారములనన్నిటినీ దాటగలిగే ఒకే ఒక ఉపాయము భక్తి భక్తి భక్తి యుగధర్మము అన్నారు శ్రీరామకృష్ణుడు యుగధర్మము అన్నారు ఇప్పుడు మనం ఉన్న యుగం లేకపోతే ఆ యుగము ఇలాంటి యుగాలు ఏవో లెక్కలు వస్తూ ఉంటాను జాను ఆ లెక్కను మీరు స్వీకరించినా కూడా ఇప్పుడు మనం ఉన్న యుగానికి అనుకూలమైన ధర్మం అంటే భక్తి మీరు భక్తిని కనుక తెలుసుకుని ఆ భక్తుడుగా ఉండగలిగితే ఈ తలుపులన్నీ బాగా తుడుచుకుంటాయి అయితే భక్తి అనగా లేని ఇప్పుడు ఆ ప్రశ్న మీరు అడగద్దు నేను దాంట్లో దిగను ఎందుకంటే మనం పన్నెండో అధ్యాయం పది శ్లోకాలు దాటిసాం అదంతా భక్తి యొక్క స్వరూపాన్ని ఎంతో విస్తారంగా మనం చర్చించాం అయినా కూడా సంగ్రహంగా చెప్పాలంటే భక్తి అంటే ప్రేమ భక్తి అంటే ప్రేమ అర్థం ప్రేమకే భక్తి లోకంలో ప్రేమ అనే పదాన్ని ఒక కాంటెక్స్ట్లో ఒక సందర్భంలో వాడతారు అక్కడ ప్రేమాంటే అర్థమైన స్త్రీ పురుషుల మధ్య నుండే ఆకర్షణకి ప్రేమ అంటే దాని మీద కూడా ప్రేమ ఉంటుంది అది కూడా ఒక దైవం యొక్క అంశం సరైన పద్ధతిలో నడిచినప్పుడు బాహ్యమైనటువంటి వస్తువులు జడ వస్తువులు కావు లేకపోతే రేడియో లేకపోతే టీవీ ఇలాంటి వాటి ఉండే ఆకర్షణ ఉంటుంది దానికి కూడా ప్రేమ అనే పదాన్ని వాడతారు ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ద ఫుడ్ ఇన్ దట్ హోటల్ అంటే అక్కడ అక్కడ కూడా ప్రేమ అనే పదాన్ని వాడతాం బాహ్య వస్తువులు ఏదైనా ప్రేమ అది కూడా ఉంటే ఆసక్తికే ప్రేమ అని వాడుతున్నాం వాస్తవమైన ప్రేమ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రేమలో ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం ఉండదు ప్రేమ యొక్క స్వరూపం ప్రేమలో ఇవ్వడమే ఉంటుంది పుచ్చుకోవడం ఉండదు నేను నాది అని ఉండవు ప్రేమ అటువంటి ప్రేమ అంటే కామనారహితమైన మానసిక స్థితికి ప్రేమాని పేరు అటువంటి ప్రేమను మనం ఈశ్వరునిపై చేయగలిగితే దానికి భక్తి అని అటువంటి ప్రేమ ఈశ్వరుడు ఇప్పుడు మీరు నేను చూశాను ఈవేళ ఈవేళ ఏదో ప్రోగ్రాంలో ఎక్కడో మైత్రిలో ఉన్నా ఈ వైకుంఠ ద్వారాలని దర్శనం చేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి అని అప్పుడే తెలవర్భవం ఐదింటికే కోరికలకు ఏ ఉంటాయండి ఐదు గంటలు కలవర్భవం ఐదు గంటల కోరికలే ఉంటాయి ఓ కాఫీ రాగాలు అనిపిస్తే ఐదు కోరికల విషయం వన్ కెన్ టేక్ ఇట్ ఆల్సో తెల్లవారు ఐదింటి కోరికలే అంటే మనిషి మనస్సులో నిద్రాలమయ ఉన్న కోరికలని లేపి ఇదిగో ఈ దేవుడు మీ కోరికలను తీర్చడానికే ఉన్నాడని చెప్పినట్లయితే అది భక్తిలో వచ్చిన ఒక వికృతి తప్ప దానికి వాస్తవ చేత సంబంధం అది యథార్థం కాదు అది యథార్థమో కాదు అది భక్తి యొక్క స్వరూపానికి దానికి సంబంధం లేదు అలా ఉండదు భక్తి అంటే భక్తిలో భక్తి అంటే ప్రేమ ఇక్కడ ఇవ్వడమే కాదు తెచ్చుకోవడం ఈశ్వరులకు మన సర్వస్వాన్ని సమర్పణ చేస్తాం ఈశ్వరార్పణం వస్తుంది భక్తి ఆ భక్తి గురించి మనం చూసినాము ఆ భక్తి హృదయంలో నిండా కలిగిన వాడే భక్తుడు ఆ భక్తుడు ఎలా ఉంటాడు అని అది మన ప్రసంగం భక్త లక్షణముడు అద్వేష్టాసర్వభూకాణం అని మొదలుపెట్టి ఎనిమిది శ్లోకాల్లో ఈ నిండా హృదయం నిండా భక్తి రసాన్ని నింపుకున్న మహాత్ముడు ఏ విధంగా మనకి దర్శనమిస్తాడు అనే విషయాన్ని చర్చిస్తున్నాం అయితే నేను ఇంతకుముందు చెప్పాను ఇవాడు ఉపోద్ఘాత రూపంగా మళ్ళీ ఒకసారి అనుకున్నాను భక్తుడు యొక్క లక్షణాలను చాలా చెప్పాడు ఎనిమిది శ్లోకాల్లో చెప్పాడు ఓ ఇరవయో రెండు లక్షణాలు చెప్పాడు ఇరవయో ఇరవై రెండో ఇరవై వేస్తే వస్తుంది అన్ని లక్షణాలు చెప్పాడు కానీ ఎక్కడ ఈ లక్షణాలు కట్టు బొట్టు జుట్టు ఈ మూడింటికి సంబంధించినది ఒక్కటి కూడా లేదు అది గమనించదగ్గ విషయం ఎవళ్ళైతే కట్టు బొట్టు జుట్టు వాటిపై అవసరాన్ని మించి మోతాది మించి ప్రాముఖ్యాన్ని కనబరుస్తారో వాళ్ళందరూ తెలుసుకోదగిన విషయం ఏమిటంటే భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో భక్త లక్షణాల్లో ఎనిమిది శ్లోకాల్లో అంత విస్తారంగా భక్త లక్షణాలు చెప్పిన సందర్భంలో కూడా పట్టు బొట్టు జుట్టు యొక్క ప్రసక్తి సుతరాము లేనే లేదు కదా అంటే అర్థం పట్టు బొట్టు జుట్టు అవి అనవసరమనియా అంటే అనవసరమని కాదు మటుకుంది ప్రాముఖ్యం అటుకు ఉంటుంది ఇప్పుడు క్లబ్కు వెళ్ళే డ్రస్సు వేరే ఉంటుంది దేవాలయానికి వెళ్ళే డ్రెస్ వేరే ఉంటుంది ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ వేరే ఉంటుంది రాత్రికి ఇంట్లో ఉండేప్పుడు వేసుకునే డ్రెస్సు వేరే ఉంటుంది కాబట్టి అది ఆ సందర్భానుసారంగా కొంత డ్రస్సు కట్టు అలాగే బొత్తు ఉదయం స్నానం చేయడానికి ముందు బొత్తు ఉండదు స్నానం చేశాక బొత్తు ఉంటుంది సో అటువంటి దానికి కూడా ఓ సందర్భం ఉంటుంది అలాగే జుట్టు సందర్భం ఉంటుంది జుట్టు కూడా సందర్భం ఉంటుంది ఇప్పుడు వయస్సు వచ్చేసి బట్టదలైపోయిన వాడికి ఇప్పుడు జుట్టు కావాలంటే మాత్రం వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఓ సందర్భం యువకులు ఎన్నిగా ఉంటారు వాళ్ళ జుట్టు ఉంటుంది దానికి నల్లగా ఉంటుంది ఆ జుట్టు మీద రెక్కల వలె ప్రకాశంగా ఉంటుంది ఆ జుట్టు దానికి శోభ దాన్ని కొంచెం ఆ సందర్భం దానికో సందర్భం ఉంటుంది కాబట్టి ఈ కట్టుబొట్టు చుట్టూ అన్నవి ఈ ఇన్సిడెంటల్ అంట అంటే ఆ సందర్భాన్ని గుర్తుంటాయండి అవి భక్తికి సపోర్టుగా కూడా ఉంటాయి ఒకప్పుడు ఒక పర్టికులర్ బొట్టు పెట్టుకుని ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుంటే మనకి జపం చేసుకోవాలి అని అనే ప్రక్రియగా అది అనుకూలంగా ఉంటుంది మీరు మెడిటేషన్ చేయాలనుకోండి మీరు ప్యాంటు సత్తు వేసుకుని చెకప్ చేసి కూర్చుంటే మెడిటేషన్ అడగాలి కొంత లూజ్గా పంచి కట్టు కూర్చుంటే మెడిటేషన్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆనుకూల్యం ఉంటుంది కట్టు బొట్టు అనుకూలంగా ఉంటాయి కానీ అదే భక్తి అని ఇప్పుడు ఇక్కడ మన మనం గమనించాల్సినటువంటి సందర్భంలో బాహ్య చిహ్నములు ఆంతరమైన భావము రెండు మీ ఫోకస్ ఎక్కడుంది అన్నది ఆలోచించాలి మీ ఫోకస్ బాహ్య చిహ్నములపై అధికంగా ఉన్నట్లయితే ఆంతరమైన భావము చాలా తొరగొడుతుంది చిక్కిపోతుంది సన్నబడిపోతుంది అలా కాకుండా అంతరమైన భావముపై నేను ఫోకస్ని పెట్టినట్లయితే బాహ్య చిహ్నములు వాటి దారిలో ఉంటాయి అవి ఒకప్పుడు నిండా ఉంటాయి ఒకప్పుడు ఒక పుసం తక్కువ ఉంటాయి ఇటు అటుగా ఉంటాయి ఎలా ఉన్నప్పటికీ అంతరమైన భావము భక్తికి మూల అది అది దాని బలం ఈ ఈ దుంప మొక్కలు ఉంటుంది చూసారా దుంప మొక్కలు ఆలు ప్యాస్ ఇలాంటి దుంప మొక్కలు ఉంటాయి చూసారా ఆ దుంప మొక్కలకి బలము పైకి కనపడే ఆకులు కాదు దాని బలం భూమి లోపల ఉండే దుంప ఇది దాని ఒకప్పుడు ఆకులు మంచి అలంకారంగా చాలా ఎక్కువ ఆకులు మంచి ఆకర్షణీయంగా ఉండి తీరా ఏముండవు అని చూస్తే ఏముండదు ఆకుల సౌకర్యం అలా ఉండదు ఆకులు కొంచెం ఇటువటుగా ఉన్నా లోపల దుంప గట్టిగా ఉండాలి భక్తి కూడా బాక్యల్లో కట్టు పట్టు జుట్టూ మోస్తరుగా ఇటు అటుగా ఉన్నా లోపల భావము చాలా దృఢంగా ఉండాలి అది భక్తి యొక్క లక్షణం కాబట్టి భక్తి యొక్క లక్షణం ఉన్నా భక్తుని లక్షణమున్నా ఒకటే కదా సో ఆరోగ్యవంతుని లక్షణములు మనం తెలుసుకుంటాం ఏమంటే ఆరోగ్యవంతుడు ఎలా ఉంటాడు అని మనం తెలుసుకుంటాం కానీ వాళ్ళ ఉపయోగం ఏమిటి అంటే ఆ లక్షణాలని మనం అనుసరించినట్లయితే మనకు కూడా ఆరోగ్యము చేతికి చిక్కుతుంది ఆరోగ్యవంతులు సాల్ట్ ఉప్పుని పంచదారని చాలా తక్కువ వాడతారు అని తెలుసుకుంటాం తెలుసుకుంటే మనం ఏం చేస్తాం మనం కూడా ఉప్పు పంచదారు వాటికి వైఫ్ పాయిజన్స్ అని పేరు ఉప్పు పంచదార అని వైఫ్ అని పేరు వాటికి నేను గమనించారో లేదో సో వాటిని మనం తగ్గించి మనం వాడుకుంటాం దానివల్ల ఆరోగ్యం కుదురుకుంటుంది ఆరోగ్యం చేయించుకుంటుంది సో ఆ విధంగా ఆరోగ్యవంతులు ప్రతిరోజు తప్పనిసరిగా ముప్పై నిమిషాలు ఇంతకు కాకుండా వేగంగా నడుస్తారు అని తెలుసుకుంటాం తెలుసుకుంటే మనం ఏం చేస్తాం మనం కూడా ఆ విధంగా నడిచే ప్రయత్నం చేస్తాం సో ఎప్పుడు కూడా ఆరోగ్యవంతుల లక్షణములు తెలుసుకోవడం ద్వారా మనలో ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి ఒక ఉత్సాహం మనకు కలుగుతుంది ఆ దిశలో మనం అడుగులు వేయగలుగుతాం అదేవిధంగా భక్తుని లక్షణములను తెలుసుకోవడం ఎందుకు అంటే భక్తులను గుర్తుపట్టడానికి అని అనుకోరాదు భక్తులను గుర్తుపడు భక్తులు ఉన్నత తెలుసుకుంటే మనకేం ఉపయోగం భక్తుల లక్షణాలను తెలుసుకోవడం ద్వారా మనలో భక్తిని పెంపొందించుకోవటానికి కావలసిన మార్గము మనకి తెలుస్తూ భక్తిని పెంపొందించుకునే ఉత్సాహం కలుగుతుంది మనం ఆ దిశలో ముందుకు అడుగులు వేయగలుగుతాము ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అందుకోసం భక్తుల లక్షణాలు మనం తెలుసుకుంటాం ఒకట పన్నెండో అధ్యాయంలో ఏ ధర్మమైనా నాలుగు అంశాలను కలిగి ఉంటుంది నేనుంటే ఉపోద్ధానంగా ఇవ్వకున్న అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను ఇవన్నీ ఇంతకు ముందు మొదటి క్లాస్ కాబట్టి ఆయన ఇంకొకసారి మీరు గుర్తు చేసుకున్నాను ముఖ్యంగా ముక్కోటి వంటి లోక్రియమైన ఆధ్యాత్మిక కార్యక్రమ సందర్భంలో తప్పకుండా గుర్తు చేసుకోవడం కూడా మంచిదేమో నాకు అనిపించి నేను గుర్తు చేసుకున్నాను ప్రతి ధర్మానికి నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి కర్మ ఇంగ్లీష్లో రిచువల్స్ అని అంటారు రెండు ఉపాసన ఇంగ్లీష్లో దాన్ని మిథాలజీ అని అంటారు మూడవది జ్ఞానము ఇంగ్లీష్లో దాన్ని ఫిలాసఫీ అని అంటారు ఇంగ్లీష్ కూడా ఏం చెప్తున్నానంటే మీకు మంచి అవగాహన బాగా రావడం అవసరం నాలుగవది జీవన మూల్యములు దాన్ని ఇంగ్లీష్లో వాల్యూస్ ఆఫ్ లైఫ్ అని అంటారు ఈ నాలుగు కలిస్తే ధర్మము సమగ్రంగా ఉంటుంది మన జీవితంలో ధర్మము సమగ్రంగా ఉండాలంటే ఈ నాలుగు ఉండాలి దురదృష్టవశాత్తు సమాజంలో ఒక చిత్రమైన వాతావరణం నెలకొని ఉన్నది ఈనాడు ఆ వాతావరణం హిందూ ధర్మానికి ఒక బలహీనత అనదగ్గ వాతావరణం నిలబడి నెలకొని ఉన్నాయి అదేమంటే రిచువల్స్ అండ్ మిథాలజీ అంటే కర్మకాండ కథలు ఉన్నాయి కొద్ది గొప్ప వాళ్ళు ఉన్నాయి జనులు చేస్తున్నారు ఏవో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఈ రెండు ఉన్నాయి కానీ ఫిలాసఫీ జ్ఞానము జీవన మూల్యములు ఇవి కొరబడినవి ఎంత దురదృష్టకరమైన వాతావరణం అవసరం అంటే అర్థం రెలిజియాసిటీ ఉంది కానీ స్పిరిచువాలిటీ బాగా చిక్కిపోయి ఉన్నది అని అర్థం రెలిజియన్ వర్సెస్ స్పిరిచువాలిటీ సో కర్మలో ఉపాసన అంటే కథలు ఆ రవి ఏకాదిన తగులు అదంతా మిథాలజీ తలుపులు దాంట్లో ఉండే సిగ్నిఫికెంట్ మీనింగ్ మీరు తీసుకుంటే అది జ్ఞానం అవుతుంది ఆ మీనింగ్ తీసుకోకుండా కేవలము కథారూపంగా చూసుకున్నట్లయితే అది మిథాలజీ అంట ఆ మిథాలజీకి రిచువల్కి కట్టుబడిపోయి కాబట్టి ఆ తలుపులు జరుగుతున్నప్పుడు ఆ మనం చూసేసి దండం పెట్టేసి పూజ చేసేస్తే మనకు తుంగి వచ్చేస్తుంది అదంతా కూడా రిచువల్ అండ్ మిథాలజీ అయితే మనం ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలో ఎటువంటి లక్షణము కలిగి ఉండాలి అద్వేష్ట సర్వభూత మైత్ర కరుణ ఏర్ వచ్చా ఇప్పుడు మీరు ఎదుటి లైన్లో నిలబడి ఎదుటి వాడిని తోసేసి మీరు వెళ్ళిపోయారనుకోండి అక్కడ మీరు భక్త రక్షణానికి అక్కడే ముందే ఆటంకం మీరు భక్తుడికి దారిచ్చితే భక్తుడు అవుతాడు కానీ భక్తుడిని తోషిస్తే భక్తులు ఎలా అవుతాడు లంచం ఇచ్చేసి మీరు ముందుకి వెళ్ళిపోతే మీరు భక్తులు అవుతారు తపస్ట్ ఎంత కష్టమైనా వంచం ఇవ్వకుండా దర్శనం చేసేస్తే మీరు భక్తులు అవుతారు కానీ లంచం ఇచ్చేసి విఐపి దర్శనం బ్రేక్ దర్శనం చేసేసి వచ్చేస్తే భక్తి ఎలా అవుతుంది అంటే అర్థం ఏమిటనమాట రిచువల్ అండ్ మిథాలజీని బలంగా పట్టుకున్నాము వాల్యూస్ అండ్ ఫిలాసఫీని గాలికి వదిలేసేమో అని అర్థం నాకు ఇంకోసారి అర్థం కాదు కూడా భక్త లక్షణాలను ఎందుకు ప్రచారంలో పెట్టడం నాకు అర్థంగానే భావించింది భక్త లక్షణాలను ఎందుకు ప్రచారం చే ఏవేవో ప్రచారం చేస్తారు మైతులు పెట్టేసి తెలవర్ హాం నాలుగింట్లకే మైతులు పెట్టి ఉళ్ళో వాళ్ళకి ఎవరికి నిద్ర లేకుండా కావాల్సి ఉంట చేస్తారు కదా భక్త లక్షణాల గురించి అసలు ప్రసక్తే ఎందుకు అంటే నాకు ఎవరికి ఎవరికి ఇస్తుందంటే ఆశ్రమాలు పీఠాలు దేవాలయాలు ఆధ్యాత్మిక సంస్థలు ఇవన్నీ కూడా రిచువల్స్ అండ్ మిథాలజీని గట్టిగా పట్టుకుని దాన్నే ప్రచారం చేసుకుంటూ దాన్నే గట్టిగా ముందుకు సాగు కొనసాగిస్తూ జీవన మూల్యములు అండ్ ఫిలాసఫీ అవన్నింటినీ గాలికి వదిలేసినటువంటి వాతావరణం మనకు కనపడుతుంది అదే ధర్మానికి బలహీనత ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఈ కాంటెక్స్లో భక్త లక్షణాలని అధ్యయనం చేయడం ప్రారంభించాలి ఈ భక్త లక్షణాల చూస్తూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది భక్తుడు అంటే ఇలా ఉంటాడా అలా అనిపిస్తుంది మీరు ఈ మాట జనాల్లో చెప్తే అయ్యో అలా ఉంటాడండి భక్తుడు ఎప్పుడో అలా అనుకోలేదే భక్తుడు అలా ఉంటాడని నేను కూడా అనుకోలేదే అని అందరూ ముక్కు మీద వేలు వేసుకుని ఆశ్చర్యపడ్డా మీరు ఆశ్చర్యపడనట్టు అలా ఉంటుంది భక్త లక్షణముల యొక్క మీమాంస చాలా విలువైనటువంటి ప్రకటనము అందాము నేను క్రితం క్లాసులో అంటే అగస్ట్ నెలలో తీసుకున్న క్లాసులో పద్నాలుగో శ్లోకం పూర్తి చేశాను పదిహేను మొదలు పెడతానని మీకు మనవి చేసి ఉన్నాను పదిహేను మొదలు పెడుతున్నాను యస్మాన్ పద్నాలుగు ఓహో పద్నాలుగు ఇంకా మిగిలిందా భా అవలేదా కొద్దిగా మళ్ళీ ఓసారి చూసేద్దాం సంతు సత్యోగీ యతత్మా దృఢ నిశ్చయ మయ్యత్తమనోబుద్ధి వ్యోమద్భక్త సమే ప్రియ ఎవడైతే నాకు భక్తుడో యహా మద్భక్త సహా మే ప్రియ అంటే అర్థం ఏంటి ఎవడు నన్ను ప్రేమిస్తాడో వాడిని నేను ప్రేమిస్తాను అని అర్థం యో మద్భక్త అంటే ఎవడు నన్ను ప్రేమిస్తాడో సహా మే ప్రియ వాడిని నేను ప్రేమిస్తాను చాలామంది ఓ ప్రశ్న వేస్తూ ఉంటారు ఏమన్నా ఈ పక్షపాతం పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో మేము చాలా ధర్మాన్ని చేసేస్తుంటే మాకేమో కోరికలు తీర్చకుండా ఈ దుష్టులందరికీ కోరికలు తీర్చేస్తున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని ఇది ఇది సత్సంగ స్టాక్ క్వశ్చన్ సత్సంగంలో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేస్తుంది సత్సంగంలో వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కాదుగా ఇదో ఉన్నాయి తప్పకుండా ఉంటుంది దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అదంతా మీ భ్రమ దేవుడు ఎవరిలో ఫేవర్ చేసేస్తున్నాడని మీ మీలో రెండు దోషాలు వచ్చాయి అక్కడికి ఒకటి భ్రమ దేవుడు ఫలానా వాళ్ళని ఫేవర్ అనేది ఒకటి భ్రమ రెండవది అసూయ అసూ దాంట్లో అసూయ కూడా ఉంది కదా ఎందుకంటే వాడు మనం రాసి దాన్ని చూసారో ఎంత దోషం వచ్చేసిందో కాబట్టి ఆ దృష్టి తప్పు దేవుడు అలా ఎవరిని ఫేవర్ చేయడు దేవుణ్ణి ఎవడు ప్రేమిస్తాడో వాడిని దేవుడు ప్రేమిస్తాడు దేవుణ్ణి దూరంగా ఉంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం దేవుడికి ఒకడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే దేవుడు వాడికి దూరంగా ఉంటాడు దేవుడు భగవద్గీత తొమ్మిదో అధ్యాయం వచ్చింది ఈ అగ్ని వంటి వాడు దేవుడు అగ్ని చలికాలంలో చలిమంట వేస్తాడు చలిమంటకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ వేడి ఆ లభిస్తుంది చలిమంటకి దూరంగా పోయిన వాడికి ఆ వేడి యొక్క సుఖము దొరకదు అంతేకాదు దూరంగా ఉన్నవాడు సరే చలిమంటు ఉండది దగ్గరికి వెళ్దాం అనే దగ్గరికి వెళ్ళాడనుకోండి వాడు ఎటువంటి వాడైనా సరే మహాపాతి అయినా సరే వాడు కనుక చలికి తట్టుకోలేక నాలుగు అడుగులు ముందుకు వేసి అగ్నికి దగ్గరకు వస్తే వాడికి వెంటనే అగ్ని యొక్క వేడి సుఖం వెంటనే లభిస్తుంది మహాయజ్ఞయాగాదులు చేసిన సోమయాజి అయినా సరే అగ్నికి దూరంగా నడిచి వెళ్తే ఆయన సోమయాగాలు అలాగే ఉంటే ఆయన చలితో ఉనికిపోక తప్ప కాదు అగ్ని నమే ద్వేషస్తే నియ ఈశ్వరుడు అగ్ని తత్వం ఎప్పుడు అలాగే ఉంటుంది రాగద్వేషాలు ఉండవు తత్వం సము సముడుగా ఉంటాడు ఈశ్వరుడు కాబట్టి మనము ఈశ్వరుణ్ణి ప్రేమిస్తే ఈశ్వరుడు మనల్ని ప్రేమిస్తాడు వ్యోమద్భక్త సమే ప్రియ ఒక ఆయన మహాత్ముణ్ణి అడిగాడు ఏమంటే ఈశ్వ నేను ఈశ్వరుణ్ణి ఆరాధించాను ఈశ్వరుడికి నా ఎందుకు ప్రీతి కలిగిందో లేదో ఎలా తెలుస్తుంది ఎందుకంటే ఆరాధించేప్పుడు మీరు సంకల్పం ఎవరు చెప్తారు మమోపాత్రు క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్తారు మరి ఇప్పుడు పూజ చేసిన తర్వాత ఈశ్వరుడికి ప్రీతి కలిగిందా లేదా ఎలా తెలుస్తుంది తెలియాలి తెలపాలి అంటే ఆ మహాత్ముడు చెప్పాడు చూడు ఆ పూజ అయ్యాక నీకు ప్రీతి కలిగిందా లేదా చెప్పుడు నువ్వు చెప్పు నాకు ప్రీతి కలిగిందండి నేను చాలా పూర్తిగా చేశాను శ్రద్ధగా చేశాను నాకు ప్రీతి కలిగింది అది యాసి కొంతమంది అంటారు ఈవేళ ధ్యానం మాకు మనసుకి చాలా బాగా వచ్చిందండి అంటే మీరు ఈశ్వరుడికి బాగా దగ్గరగా వెళ్ళినట్లు అర్థం ఇవాళ ధ్యానం మాకు బాగా రాలేదు అంటే మీరు సంసారంలోనే దూరంగా ఉండిపోయినట్లయితే ఈశ్వరుడి యొక్క వ్యవస్థలో వ్యోమ భక్త సమేక్రియ దాన్ని మీకు వివరించి చెప్పారు ఎంతమంది చెప్పుకుంటాను అయినా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు సో సంతుష్టతం ఎప్పుడు కూడా సంతోషమనే ధనమును కలిగి ఉండాలి సో సో ఒక మహాత్ముడు అంటాడు హిందీలో అంటాడు గోధన ధనము అంటే ధనము గోధన అంటే పశు సంపద గజధన అంటే ఏనుగులోనే ఉంటే రాజుగారికి ఈ గొప్ప సంపద వాజి ధన గుర్రాలు అంటే ఆధునిక కాలంలో చెప్పాలంటే కార్ సుమో మొదలైన కాదులు ఉంటా సుమో ఉంటే ఏనుగు ఉండట్టు ఇంపాలా ఉంటే గుర్ర ఉండట్టు అలా అలాగంటేడా అనమాట సో వాద్య ధన రతన ఔరు రతన ధన రతన ధన అంటే రత్నాలు వజ్రాలు వైఢ్యాలు ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి ఈ ధనములు ఇవేమీ ధనములు కావన్నాడు మరి ఏమిటి ధనము జబు ఆవై సంతోష ధన ఎప్పుడైతే వీటికి సంతోషం అనే ధనము లభించిందో సబుధన ధూళి సమాన ఈ ధనములన్నీ కూడా ధూళి దుమ్ముతో సమానము అన సంతోషధనము సుతుష్ట సతతం భాష్యకారులు చూద్దాము సంతుష్ట సతతం నిత్యం సతతం అనే పదానికి అర్థం నిత్యము అంటే ఎల్లవేళరా ఎల్లవేళరా ఎల్లవేళలాంటే ఏంటండి ఎల్లవేళ పొద్దున్న ఉద్యానం సైకరం ఎల్లవేళలా అంటే దేహస్థితి కారణస్ లాభే అలాభే చ ఉత్పన్నాం ప్రత్యయ ఈ భక్తుడు ఇలాంటి భక్తుడు ఎలా ఉన్నాడు భక్తుడు సంతుష్ట సతతం అంటే అతను ఈ భక్తుడు దేహము నిలబడటానికి ఆవశ్యకమైనవి ఏమో కొన్ని ఉంటాయి వాటిని మాత్రమే ఆయన కోరుకుంటాడు దేహం నిలబడడానికి కావాల్సిన ఆహారము భోగం ఆహారం కాదు దేహం నిలబడటం కోసం ఆహారం ఇప్పుడు రాత్రి మీకు భోజనంలోకి ఏం కావాలండి అలా కావాలి ఓ రెండు చపాతీలను కొద్దిగా రైస్ ఉంటే సరిపడుతుంది అన్నారనుకోండి లేదా ఓ కూర అన్నారని కొంచెం కాదు అన్నారనుకోండి అంటే దేహస్థితి అది రాత్రి భోజనంలోకి ఏముండాలంటే దోశ రవ దోశ ఇలాంటివి ఏవో నాలుగైదు ఐటమ్స్ కొంచెం స్పెషల్ ఐటమ్స్ చెప్పారనుకోండి బిర్యానీ ఇలాంటివి మొదలుపెట్టారనుకోండి అంటే అర్థం అది దేహస్థితి కాదు భోగము కాబట్టి భక్తుడు భోగాన్ని అపేక్షించడు కేవలము దేహస్థితిని మాత్రమే కోరుకుంటాడు భోజనమే భోజనం ఒక్కటే కాదుగా ఇతర విషయాలు కూడా ఏదైతే అది దేహస్థితికి అవసరమైన వాటిని మాత్రమే ఆయన అపేక్షిస్తాడు వాటిలో కూడా దొరికిన దానితో సంతోషిస్తాడు దొరికినప్పుడు సంతోషంగానే ఉంటాడు ఒకతో కొద్ది లోటు ఏర్పడినా కూడా సంతోషంగానే ఉంటాడు ఇప్పుడు నంజుకుళ్ళుకు చట్నీ లభించిందనుకోండి సంతోషం చెట్లు దొరకలేదు పచ్చివరపకాయతో ఈ కాలఖ్యాపం చేయాల్సి వచ్చింది అప్పుడు సంతోషం లాభే అలాభే తర్వాత జ్ఞాన భక్తులు ఎలా ఉంటాడంటే అలం అనే మాటని వాడతారు శంకరులు తరచుగా ఉపయోగిస్తారు ఆ పదాన్ని ఉత్పన్న అలం ప్రత్యయ అని ఇక్కడ అన్నారు ఇంకో చోట సంజాత అలం ప్రత్యయ అని అంటారు ఆయన పదం చాలు అనే బుద్ధి చాలు ఏమండి ఇది ఏదో మీకు ఏర్పాటు చేసింది చాలండి ఇంకేదైనా మీకు కొత్త ఎక్స్ట్రా ఏర్పాటు చేయమంటారు అభే ఎందుకండి చాలు చేసింది చాలు చాలు చాలు చాలు అనే బుద్ధి బుద్ధిలో చాలు అనే భావము నిలబడిపోతుంది ఒకప్పుడు లభించినది సరిపడుతుంది చాలు అనే బుద్ధి ఉంటుంది మరొకప్పుడు కొంచెం తక్కువ అవుతుంది అప్పుడు కూడా చల్లండి రేపు దొరుకుతుంది మళ్ళా ఆ విధంగా అది సంతోషంగా ఉంటాయి సంతోషము ఆత్మోల్లాసము హృదయము యొక్క ఉల్లాసము పేరే సంతోషము హృదయ పద్మము వికసిస్తే దానికే సంతోషం అని పేరు హృదయ పద్మము మూసుకుపోతే ముడిచుకుపోతే దానికే అసంతోషము అని అంటారు కాబట్టి ఆ సంతోషము ఎల్లవేళలా సంతోషమును కలిగి ఉంక భక్తుని యొక్క ఒక లక్షణము తథా గుణల్లాభే విపర్యేచ సంతుష్ట సతతం ఈ సతతం అనే పదాన్ని భాష్యకారులు ఇంకో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు మీకు వస్తువు ఒకప్పుడు గుణము గుణము అంటే నాణ్యము నాణ్యము అంటే నాణ్యము మీకు తొడుక్కోవడానికి చొక్కా కావాల్సి వచ్చింది మంచి నాణ్యము కలిగిన ఇంపోర్టెడ్ షర్ట్ దొరికిందనుకోండి సంతోషం ఏదో షర్ట్ కావాలో అది దొరికింది అది దొరికింది కదా అది రోడ్డు మీద వాళ్ళస్తామో ఏదో విషయం తిరుగుతాం సంతోషం ఒకప్పుడు అంత నాణ్యం లేదు ఏదో సం సాదాగా సాదా షర్త్ నాజూపు కాదు సాదా షర్ట్ దొరికిందనుకోండి అదే విషయం తిరిగా కాబట్టి ఆ వస్తువు ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ కండిషన్ కారులో మనం తీసుకెళ్తారు సంతోషం ఆయనకు ఆ కారు ఉంది ఆ కారులో వెళ్ళొచ్చు ఇంకొకప్పుడు ఆటోలో కూర్చొని గడగడగడగల ఆడిపోతూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా సంతో దానికి సంతోషం సో ఈ విధంగా అన్ని సందర్భాలలో గుణవత అంటే గుణము అంటే క్వాలిటీ అని అర్థం క్వాలిటీ క్వాలిటీ ఉన్న వస్తువు దొరికినప్పుడు మరొకప్పుడు క్వాలిటీ ఉన్న వస్తువు దొరకనప్పుడు కూడా సంతోషంగానే ఉల్లాసంగానే ఉందిక అన్నది భక్తుల యొక్క లక్షణం ఈ మాట మీరు వెళ్ళి బయట చెప్తే అది ఎక్కడ భక్తుడండి భక్తుడు అలా ఉంటాడా అని ఆశ్చర్య భక్తుడు ఇలా ఉంటాడా భక్తుడు అని ఆశ్చర్యపోతుంది అంటే భక్తిలోంచి వాల్యూస్ ఆఫ్ లైఫ్ తీసేస్తే ఏం మిగులుతుందండి చెడుకు రసం తీసి వేరే పెట్టేసి ఆ తిప్పి మిగులుతుంది అది మిగులుతుంది మీరు వాల్యూస్ తీసేసి కేవలము రిచువల్ మిథాలజీ పెట్టుకుంటే తిప్పి మిగులుతుంది ఇంకా అంతకంటే ఏం కాబట్టి ఈ వాల్యూస్ని బాగా గుర్తుపట్టాలి ఎనీవే సుతుష్టతం తర్వాత యోగి సమాహిత చిత్త తర్వాత మనస్సు కొంత ఫోకస్ కలిగి ఉండాలి మనస్సు కొంత ఫోకస్ ఉండాలి అంటే మరి దీని మీద సాధకులు కొంత విచారం చేసుకోవాలి మనస్సు నిలబట్టడం లేదండి ఇదేం అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు దాని గురించి కొంత చేస్తారు మంచిది తప్పేం కాదు దాని గురించి కొంచెం మనం ఆలోచించుకోవాలి మన మనస్సు యొక్క మూమెంట్ చలనము ఎలా ఉన్నది ఏ స్థితిలో ఉన్నది ఎప్పటికీ సంసారం వైపే పోతూ ఉందా లేక అవసరమైన మేరకు సంసారానికి వెళ్ళి మళ్ళీ ఆధ్యాత్మం అధ్యాత్మము వైపు ప్రసరిస్తుందా లేదా అది ఎవరికి చూసుకోవాలి సంసారానికి కావలసిన మాట మాట్లాడడం చేతన చేయుట దానికి కావలసినటువంటి మనస్సు యొక్క చలనము ఎందుకంటే మనస్సుతో సంకల్పించినదే మీరు మాట్లాడతారు సంకల్పించకుండా మాట్లాడడం ఉండదు చేయడము ఉండదు మాట్లాడినా చేత చేసిన పలుకు చేష్ట రెండు కూడా మనస్సు నుంచే పుడతాయి కాబట్టి సంసారానికి సంబంధించి పలుకు చేష్ట ఉన్న సందర్భంలో మనస్సు యొక్క చలనము ఆ దిశలో ఉండుట సహజము అది ఉంటుంది ఉండకూడదని చెప్పట్లేదు కానీ అది ఏ మేరకు ఉన్నది ఎంత లోతుగా ఉన్నది ఇది మరి సాధకులు దీన్ని గమనించాలి ఏదో పొద్దున్న పూజ అని అపాయింట్మెంట్ లాగా పెట్టుకున్న ఓ ముప్పై నిమిషాలు ఒక తంతు ముగించేసి ఇంకా మిగిలిన సమయమంతా సంసారంలో గడిపితే అది భక్తి అవుతుంది అంటే ఏం చేయాలని మేము పొద్దున్నీ సాయంకాలం లేక తప్పెట్లు తాళాలు పెట్టుతో విష్ణు సహస్రామం పారాయణ చేస్తూ కూర్చోవాలా అలా కాదు ఇట్ ఈజ్ పాయింట్ మీ మనస్సు యొక్క ఫోకస్ ఎక్కడ ఉన్నది సంసారం మీద ఫోకస్ బలంగా ఉండి అప్పుడప్పుడు అపాయింట్మెంట్ అన్నట్టుగా దేవుని తీసేసి మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోతున్నారా అలా చేస్తుంటే దాన్ని భక్తి అన్నారు దానికి ఓ పేరు పెట్టారు సోదరంగా ఉత్సాహంగా కన్వీనియంట్ డివోషన్ అని పేరు పదం బాగుందండి నాకు బాగా నచ్చింది కన్వీనియంట్ డివోషన్ సో లౌకిక వ్యవహారాలన్నీ ఎనిమిదికి ప్రారంభమవుతాయి ఎనిమిదికి ప్రారంభమైతే రాత్రి పదకొండు దాకా పోతూ ఉంటాయి ఇంక ఇప్పుడు డివోర్షన్ ఎప్పుడు కన్వీనియం ఆ ఎనిమిదికి ముందు అరగంట సేపు కన్వీనియంట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వాటికి అడ్డు రాని విధంగా ఒక పావు గంటో అరగంట ఇంకా ఆ తర్వాత భక్తి మాట మీరు అనొద్దు మేము వినొద్దు వ్యాల్యూ చూస్తే లేవు మోసం చేయడం డబ్బు కోసం ఎంత మోసమైనా చేసేయచ్చు దేవుడికి ఇవ్వాల్సిన వాటా దేవుడికి ఇచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ హుండీలో వేసేసిన తర్వాత ఇంకా వాల్యూ చూసేవి ఇదంతా కూడా చాలా కష్మలమైనటువంటి దృష్టికోణం దాని నుంచి బయటపడాలి సంసారం మీద అంత పసుపుదల ఉండకూడదు మీకు ఒక మాటలో చెప్పాలంటే సతతం యోగి అనే కండిషన్ మీకు సాటిస్ఫై అవ్వాలంటే రూల్స్ ఏమిటంటే నెంబర్ వన్ ధనముపై ఆశ పూర్తిగా తగ్గిపోవాలి డబ్బు డబ్బు మీద ఆశ ఉండకూడదు అవసరమైన మేరకు డబ్బు పోగేయటం దాన్ని ఖర్చు పెట్టడం ఉండాలి తప్ప డబ్బు మీద ఆశ ఉండకూడదు మనది కాని సొమ్ము కోటి రూపాయలు అక్కడున్నా దాని చేసి చూడాలని కూడా అసలు అనిపించకూడదు అంతటి అసంగ బుద్ధి కలిగి ఉండాలి భోగాల మీద శ్రద్ధ ఉండకూడదు భోగాలు ఏమో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆధునిక కాలంలో మీరు ఎంత కాదనుకున్నాయో కొన్ని భోగాలు వస్తూ ఉంటాయి ఇండస్ట్రియల్ రివల్యూషన్ కదా ఎవ్రీథింగ్ ఈజ్ మాస్క్ రుజ్యూస్ మీరు వస్త్రాలు కావాలనుకుంటే మాస్క్ రిజ్యూస్ చేస్తారు ఇస్తారు మీరు భోజనం అంతా కూడా మాస్క్ రిడ్యూస్ చేసేసి పెట్టేస్తారు ఎక్కడ పడితే కాబట్టి మీరు ఎంత సింపుల్గా జీవించినా ఇవో కొద్ది భోగాలు వస్తాయి తప్పేం లేదు జీవనంలో భాగంగా కొద్దిపాటి భోగం ఉంటుంది కానీ మీరు భోగాల వెంట పడుతున్నట్లయితే ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి భోగంలో ఏడల వైరాగ్యము తర్వాత బంధుమిత్రాలలో ఏడల అనాసక్తి అసంగంగా ఉండడం అవసరం లేకపోతే వాళ్ళ సంసారం అంతా మన గొడవలో ప్రవేశించి వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు మనవాడికి సెయింట్ యామ్స్లో సీట్ వచ్చిందో ఎవరు మీరు బెంగ పెట్టుకున్నాడు అనుకోండి తల్లిదండ్రులు ఉన్నారుగా బెంగ పెట్టుకోవడానికి సెయింట్ యామ్స్ గురించి బెంద పెట్టుకోవడానికే ఉన్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ డ్యూటీ అదే దానికోసమే వాళ్ళు దే ఫిక్స్డ్ ఫర్ దట్ ఆ ద కూడా మళ్ళీ నేనే పెట్టుకుంటే ఈ పెద్ద ఆయన దేవుడి వైపు ఆలోచించిన మనసు ఆ కూడా ఈయనే పెట్టుకున్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటి సంసారంలో బాగా పడిపోయాడు అని అలా కాకుండా అసంగంగా ఫ్రీడమ్ ఇచ్చేయటం యు ఆర్ ఫ్రీ యువ్ యువర్ లైఫ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి అసంగంగా వాళ్ళ వాళ్ళకి ప్రేమ చూపించాల్సినంత ప్రేమ చూపించేసి అసంగంగా మీరు ఉన్నట్లయితే అప్పుడు మీ మనస్సు సహజంగానే ఆత్మ విచారము వైపు మలుగుతుంది దానికే యోగము అని పేరు అది యోగము అటువంటి యోగము యోగి యోగి సమాహిత చిత్త ఎవరి యొక్క మనస్సు అయితే అధ్యాత్మ విద్యపై మోరర్లెస్ బలంగా ఫోకస్ అయి ఉన్నదో వాడు యోగి ఇప్పుడు మీరు చూడండి వాడి ఫోకస్ ఎక్కడ ఉన్నది చూసుకోవాలి వాడి ఫోకస్ ఎక్కడ ఉన్నది ఇప్పుడు కాలేజీకి వెళ్ళాడనుకోండి మనం ఏమైనా సరే ఫస్ట్ క్లాస్లో పెసవాలని వాడు కష్టపడిపోతూ ఉంటాం ట్యూషన్లోనే పెట్టేసుకుని వాడు భోజనం చేస్తాడు ఇంటికి వస్తాడు తల్లిదండ్రులతో మాట్లాడతాడు ఫ్రెండ్స్తో మాట్లాడతాడు మార్కెట్కి వెళ్తాడు అన్నీ చేస్తాడు కానీ వాడు ఫోకస్ ఎక్కడుంది చదువుకోలేదు ఇంకోడు కాలేజీలో చదువుతో అమ్మాయిని చూసి నేను అమ్మాయిని ప్రేమించానని అమ్మాయి అంతా తిరుగుతూ ఉంటాడు వాడి ఫోకస్ ఎక్కడ వాడు కాలేజీకి వెళ్తాడు పుస్తకాలు పడుతుంటాడు పరీక్షలు వస్తాడు పరీక్ష ప్యాస్ అవుతాడేమో కూడా కానీ వాడు ఫోకస్ ఎక్కడున్నట్టు ఆ అమ్మాయిగానే ఉన్నట్టు ఆ విధంగానే మనకు మనం చూసుకోవాలి మనకు దీనికోసం గృహస్థు సంన్యాసం అనే మాట కాదు సన్యాస నుండి ఫోకస్ అంతా సంసారం మీద ఉండొచ్చు గృహస్థి ఉండి కూడా ఫోకస్ అంతా భక్తి మీద ఉండొచ్చు దీంట్లో వేషం గురించి బొట్టు కట్టు గురించి ఆశ్రమాల గురించి కులం వర్ణం వీటి గురించి కాదు మీ ఫోకస్ ఎక్కడ ఉండదు అధ్యాత్మ విద్యపై ఆత్మవిచారముపై ఫోకస్ ఉన్నట్లయితే అది యథార్థమైన భక్తి కాబట్టి భక్తిని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అంతేగాని కన్వీనియంట్ భక్తిలాగా అట్టి పెట్టకూడదు దీన్ని స్వామి రంగనాథానంద్ అన్నారు మనిషి ఫ్రింజి ఫ్రింజ్ డివోషన్ అన్నారు ఫ్రింజ్ డివోషన్ ఫ్రింజ్ అంటే ఏమిటి ఇప్పుడు మీరు గుల్లా రసగుల్లా ఎదుగుతారు కదా ఈ రసగుల్లా ఒక తయారు చేసి ముందు తయారు చేసినప్పుడు గుల్లా తయారవుతుంది రసగుల్లా తయారవుతుంది గుల్లా తయారవుతుంది ఆ గుల్లాని గుల్లా అంటే చక్కగా ఉంటుంది స్పాంజి గుల్లా అంటే ఏమిటి స్పాంజి It is not an item of food at all. In my opinion, it is not an item of food. Food, milk, food. Milk is food. The milk is made as a sarvanashanam, and the water is made in the food. The pyrolysis is made as a polymerase, and the food is made in the food. The food is not made in the food. Anyway, in Poland, the nutrition science so, the the is a topic. The water is made in the water. టోఫు అరవై రూపాయలు ఉంటుంది కదా ఎప్పుడైనా అది దిగదా సార్ కంఠం దిగదా చప్పగా ఉంటుంది చప్పగా కూడా కాదు దిగదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు దాన్ని పంచుదార పానకం అని పెడతాడు దాంట్లో ఈ గుల్లాన్ని తీసి అలా మించి ఇలా తీశారనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుందా గుల్లా లోపలంతా చప్పగా ఉంటుంది సర్ఫేస్ మీద మాత్రం నాలుగు పెట్టి టచ్ చేస్తే సర్ఫేస్ మీద ఏమొస్తుంది తీపి కనపడుతుంది దీన్ని ఫ్రింజ్ ఫ్రింజి డివోషన్ ఫ్రింజిలో డివోషన్ ఉంటుంది లోపల సంసారం బలంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి ద్వారకు చూసేసుకున్నామని హడావిడు తోసేయలే తప్ప అదంతా ఫ్రింజి డివోషన్ లోపలేముంటుంది సంసారమేము లోపలంతా సంసారమే లతం ఇచ్చేస్తారనమాట అదంటే సంసారం అంటే అదే అంతా సంసారం లోపలంతా హృదయమంతా సంసారం ఫ్రింజి పట్టుతూ డివోషన్